అందరికీ ప్రేజ్ దలాడ్ మన ప్రభు ఇసుస్తున్నాము మీ అందరికీ నా వందనాలు ఈరోజు ఆరాధన ఆరంభించుకుందాం ఆరంభించుకునే ముందు ప్రేజ్ ద్వారా ఆరంభించుకుందాం సిస్టర్ ప్రేజ్ రాస్టర్ ప్రేజ్ రాస్టర్ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేజ్ చేయండి తర్వాత సిస్టర్ పాట పాడతారు అందరికీ ప్రైజ్ చేసుకుందాం ప్రేమ కని దేవ నీకే వందనాలు తోత్రాలు పర్షుల తండ్రి ప్రేమ గల దేవ ప్రభుగల తండ్రి నీకే వందోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవాహాలలో ప్రభావ సర్వోన్నత సర్వశక్తి సర్వ వేలాది స్కూతులు ప్రభావ స్తోత్రాలు బంగారు పాదలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి విజ్ఞాపలు ప్రార్థన ప్రభావ ప్రార్థిస్తున్నాం ప్రభావండి ఏసయ్యభా తండ్రి రాలే వాళ్ళని ప్రభావం నడిపించండి ప్రభావ వచ్చిన వాడిని ప్రభావ విన్న వాక్యాన్ని ప్రభావ విడిచిపెట్టుకున్నారు మా హృదయాలు నెమరు భాగ్యం నాకు దా ఏ నీకే ప్రభా తండి ఎక్కడ దగ్గర ఉంటారు అక్కడ నేను అంటున్నా ప్రభా తండి చిన్నగా కూడి ఉన్నాం ప్రభావ మీరు పాటల ద్వారా మహిం పొందడం ప్రభావ వాక్యాల ప్రభా మీరు నాతో మాత్రం అందరితోనూ మాట్లాడమన్న ప్రభా ఏసు క్రిస్త పరిశుద్ధు రామ ప్రార్థన అడిగాడు కొంచెం సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్ ఎందుకో ఎస్ అయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎస్ అయ్యా నాపై ఎంత జాలి ఎందుకో ఎస్ నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎస్ నాపై ఎంత జాలి ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎసయ్యా నాపై ఎంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఎంత జాలి పాపినైనా నన్ను ప్రేమించావు నా కొరకు నీవు మరణించావు పాపినైన నన్ను ప్రేమించావు నా కొరకు నీవు మరణించావు నీ ప్రేమ మరువనిది నీ కృప విడువనిది నీ ప్రేమ మరువనిది నీ కృప విడువనిది ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఏ విలువాలేకున్నా ప్రేమించావు నీ కృపను నాపైనా చూపించావు ఏ విలువ లేకున్నా ప్రేమించావు నీ కృపను నాపైనా చూపించావు నీ ప్రేమ మరువనిది నీ కృప విడువనిది నీ ప్రేమ మరువనిది నీ కృప విడువనిది ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎస్ అయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఏ యోగ్యత లేకున్నా దరిచే చావు నా కన్నీరు నీవు తుడి చేశావు ఏ యోగ్యత లేకున్నా ప్రేమించావు ఏ యోగ్యత లేకున్నా దరిచేచ్చావు నా కన్నీరు నీవు తుడి చేశావు నీ ప్రేమ మరువనిది నీ కృపా విడువనిది నీ ప్రేమ మరువనిది నీ కృపా విడువనిది ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎసయ్యా నాపై ఎంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఎంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి నా రోగము నీవు సహించావు నా బాధలు నీవు భరించావు నా రోగము నీవు సహించావు నా బాధలు నీవు భరించావు నీ ప్రేమ చూపావు నీ జాలిని చూపావు నీ ప్రేమ చూపావు నీ జాలిని చూపావు ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఎందుకో ఎసయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకో ఎసయ్యా నాపై ఇంత జాలి ఎందుకో ఎందుకో ఆపినైనా నన్ను ప్రేమించావు నా కొరకు నీవు మరణించావు ఆపినైన నన్ను ప్రేమించావు నా నీవు మరణించావు నీ ప్రేమ చూపావు నీ జాలిని చూపావు నీ ప్రేమను చూపావు నీ జాలిని చూపావు ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎస్ అయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎస్ అయ్యా నాపై ఎంత జాలి ఎందుకో ఎస్ నాపై ఇంత ప్రేమ ఎందుకో ఎస్ నాపై ఎంత జాలి అలా అప్రైస్ అర్చితే థ్యాంక్ యూ సిస్టర్ మనం జ్ఞానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగణడవు సర్వశక్తి మంత్రవేన ఏసయ్య నిజమైన దేవుడవు జీవంగల తండ్రిని ప్రభా నీకు జీవవాకులను వినటానికి ప్రభ మాకు సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడండి ప్రభ నటుండి సత్యం శోధించుటకు ప్రభా సత్యం తెలుసుకున్నటకు ప్రభ అదేవిధంగా సత్యం ప్రకటించుటకు ప్రభ మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ఆయన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రేమ అంతటిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్య జ్ఞానంలో మాతో తోడు ఉండమని పరిశుద్ధాత్మ తండ్రి విన్న వారి హృదయంలో ప్రభలతని వాక్యాన్ని సిద్ధిపచి మన ఏసయ శక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మొదటి యోహాను మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే అక్కడ మనకు యోహాన్ భక్తుడు రాసినటువంటి పదం ఏంటి మూడవ అధ్యాయము మూడవ వచనంలో దేవుని పిల్లారా మీరు దేవునికి చెందిన లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు అధికుడు గొప్పవాడు కనుక మీరు ఆ కపట ప్రవక్తలను జయించారు ఎందుకంటే ఏసును ఒప్పుకొని ప్రతి ఆత్మ దేవునికి చెందినది కాదు అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ దురాత్మల సమూహాలతో పోరాడుతున్న సంగతి మనకు తెలిసింది కాబట్టి ఈ వాక్య ధ్యానంలో మనం గమనిస్తున్నాము నేను మూల పాఠంగా తీసుకొని చెప్తున్నాను కాబట్టి మీరు కొటేషన్స్ ని విన్నాక అవి మీరు తర్వాత మీరు రెఫరెన్సెస్ గా తీసుకోండి ఈ నాలుగవ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్తున్నటువంటి తన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని ఆత్మ ఈ లోకంలో ఉంది దురాత్మలు కూడా ఉన్నాయి దేవుని ఆత్మ ఉంది దురాత్మలు కూడా ఉన్నాయి ఇవి తప్పుడు సిద్ధాంతాలని బోధించేలా మనుషులని ప్రేరేపిస్తున్నాయి తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు మనం చూస్తున్నదంతా ఏంటంటే అంత గలిబిలి కన్ఫ్యూజన్ కదా బాబేలుపురం దగ్గర జరిగినటువంటి కన్ఫ్యూజనే ఈ రోజుకు జరుగుతోంది అంటే సాతాను కార్యము ఎప్పటి నుంచో ఈ భూమి మీద పనిచేస్తుంది వాని పేరే క్రీస్తు విరోధి అంటే ఇప్పటి వరకు కూడా కదా ఈ ముగింపు దశలో వచ్చినటువంటి అంత్యకాలములో కూడా మనం దాని యొక్క ప్రభావం చూస్తున్నాం ఆ గలిబిలిని ఎంతగా సృష్టిస్తుంది అంటే సంఘంలోని చెల్లా చెదురుగా చేస్తున్నటువంటి ఆత్మ అది ఎందుకంటే అది దేవుడికి విరోధంగా పనిచేస్తున్నటువంటి ఆత్మ కాబట్టి క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్న ఈ ఆత్మ ఎంత భయంకరంగా ఉంది అంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది అంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడైతే దానికంటే కొంచెం తక్కువ ప్రభావంతో పనిచేస్తున్నది ఎవరంట క్రీస్తు విరోధి కాబట్టి ఆ ఆత్మని మనము గమనించాలా అప్రమత్తంగా ఉండాలా దాని జోలికి మనము పోకుండా అది మన జోలికి రాకుండా మనము ప్రార్థన అని ఆయుధంతో దానిని శోధించాలంట బలిపీఠం ని ఎంత స్ట్రాంగ్ గా మనం పెట్టుకుంటే మన ప్రార్థన బలిపీఠము ఆ శోధనను దేవుడు మనకిచ్చే సహాయం చేస్తారు ఎందుకు నాలుగవ అధ్యాయంలో మనము చూస్తున్నాం అదే మాట మొదటి యోహాన పత్రిక అధ్యాయము మూడవ వచనంలో ఏం చూస్తున్నాము దేవుని ఆత్మని గుర్తించ ప్రతి ఆత్మని విభేది చూడమని చెప్తున్నాడు అక్కడ మనకు యేసును ఒప్పుకోని ప్రతి ఆత్మ దేవునికి చెందినది కాదు ఏసును ఒప్పుకోని ఆత్మ ఇప్పుడు మనం గమనిస్తున్నామైతే ఏంటది వేషధారణ ఈ వేషధారణలో మనకి ఇంకొకటువంటి సత్యం గమనిస్తున్నాం ఏంటంటే అది చాలా చేదైన సత్యం అంట ప్రభువుని తెలుసుకున్నారు ప్రభువు యొక్క కార్యములని తెలుసుకున్నారు చదివినారు చూస్తున్నారు వింటున్నారు కానీ ఏసు ప్రభువుని ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు కదా ప్రభువుని ఒప్పుకోవటానికి మనస్ఫూర్తిగా వాడు ముందుకు రావటం లేదు ఒకవేళ వచ్చిన వేషధారికుల వలె ఒకరి కోసం ఒక మాట మరొకరి కోసం మరొక మాట సత్యంగా నిజాయితీగా దేవుని ఒప్పుకొని జనమే ఎక్కువైపోయినారు మనం ఈ మధ్యకాలంలో సర్వేలలో చూస్తున్నాం కదా ఇదే మాట అది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభువుని ఏసు నా దేవుడు ఏసు నా రక్షకుడిని ఒప్పుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ లోకం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఈ లోకం ద్వారా వాళ్ళు పొందగలిగే అన్ని ప్రలోభాలకి వాళ్ళు లొంగిపోతుంది ప్రభువు నుంచి వచ్చే వాటి గురించి వివేచించే ఓపిక కానీ ఆ ఆత్మ వివేచన వరం కానీ వారిలో పని చేయటం లేదు కారణం ఏంటంట ప్రభువుని సుతిస్తున్నారే కానీ వారి మనసు చాలా దూరంగా ఉంది ప్రభుకి దూరంగా ఉంది అందుకనే ఈ యోహాను భక్తుడు తన పత్రికలో మొదటి యోహాను పత్రికలో ఈ మాటలు తెలివిస్తున్నాడు ఇది వారు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి సూచిస్తున్నది వాళ్ళ హృదయాంతర్యం ఏంటో నువ్వు హృదయంలో నిండిన దాన్నే నువ్వు బయటికి మాట్లాడతావు కదా నీ హృదయం దేని నింపుకుందో అదే బయటికి వస్తుంది ఇప్పుడు వారి మాటలు ఉన్నాయట ఆయన ఆ మూడు రెండు మూడు మనం గమనిస్తే ఏం అక్కడ మనకి ఏం అర్థం అంటే శరీరము దీన్ని కాదనడం దేవుని అవతారం కదా ఏసు ప్రభు శరీరధారిగా రాలేదు అనేసి ఇప్పుడు చాలా బాహాటంగా జనాలు మాట్లాడుకుంటున్నారు ఆయన శరీరధారిగా రాలేదు ఆయన కన్యగర్భాన జన్మించడం అనేది అసంభవం రుజువు చేయండి అనే ఆర్గ్యుమెంట్స్ బయలుదేరినాయి కొత్త విత్తండ వాదన అనమాట చేయండి ఇదంతా ఎవరు చేస్తున్నారంట యేసు ప్రభువులే దేవుడు యేసు ప్రభువే కుమారుడిగా వాక్యమే అవతరించింది అనేది ఒప్పుకోలేకపోవటానికి కారణము బలమైన క్రీస్తు విరోధి పనిచేస్తున్నటువంటి స్వభావం ఇది ఎవరు వారిలో ఖచ్చితంగా క్రీస్తు విరోధి ఉన్నాడు అనటానికే ఇదొక ఎగ్జాంపుల్ అనమాట యేసు ప్రభు కన్య ద్వారా పుట్టనే లేదు అని చెప్తున్నారంట వీళ్ళు ఈ క్రీస్తు విరోధి జనాలు క్రీస్తు దేవస్వరూపము ఆయన మానవుడుగా జన్మించిండు కానీ ఆయనలో దైవ లక్షణాలు ఉన్నాయి అని ఒప్పుకోవటానికి ఇష్టపడని జనాలు ఉన్నారు ఆయన దైవ మానవుడు అని చెప్పటానికి ఇష్టపడలేని వ్యక్తులు ఉన్నారు ఇంపాసిబుల్ అండి దేవుడు రెండు రోల్స్ ఎట్లా ప్లే చేస్తాడనే ఆర్గ్యుమెంట్స్ చేసే ఒక తారం వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి వారి విషయంలో మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంట ఎందుకంటే ఈ లోక ఆచారాలని మనం ముందు పెట్టి ఈ లోక సిద్ధాంతాలని మనం ముందు పెట్టి ఈ లోకంలోనికి మనల్ని లాగేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు క్రీస్తు విరోధి కాబట్టి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మనలో ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు ఆత్మ ఏ విధమైన కార్యం చేస్తుందనేది అనుక్షణం మనము విశ్లేషించుకోవడానికి పనికొస్తుంది అంటున్నాడు ఎందుకంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం యోహాన్ శువార్త మొదటి అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు యోహాను సువార్తలో ఇప్పుడు మనం చదువుతున్నది యోహాన్ పత్రిక అయితే యోహాన్ సువార్తలో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అది అందులో చెప్పిన మాట అంటే సత్యాన్ని ఉపదేశించటము బహిరంగంగా కాదనరు వీళ్ళు మనం ఒకసారి గమనిస్తే యోహాను సువార్తలు మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనంలో గమనిస్తున్నాం కదా దేవుడు మనిషి అయ్యాడు రక్త మాంసంలో కాలివాడయ్యను నిజమైన మానవ స్వభావం కలిగిన వాడు ఆయను ఆయన పేరు యేసు క్రీస్తుతో రెండు స్వభావాలు ఉన్నాయని ఆ వచనం మనకు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది శరీరంలో ఉన్నాడు ఆయన మానవ స్వభావంతో కానీ ఆయన ఆత్మతో జన్మించిన కాబట్టి ఆత్మీయ స్వభావంతో దైవ స్వభావంతో ఉన్నాడు ఇది ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే దీనికి రుజువులు కావాలి ఇప్పుడు ఈ రోజు దినాలకి ఇవి చేస్తేనే నమ్మే స్థితికి వచ్చేసిందనమాట ఈ లోకపు ఆచార వ్యవహారాలతో నిండిన మనిషి ఎందుకంట వారికి ఈ లోకపు వీరో సైతాన్ కదా సాతాను విరోధికి ఫాలోవర్స్ వాళ్ళు దాన్ని వెంబడిస్తున్న వారు ఎందుకంటే వారిలో అది అంత బలంగా పనిచేస్తుంది కాబట్టి ప్రశ్నించే స్థాయికి వాళ్ళు దేవుణ్ణి చూపించగలరా మీరు దేవుడు కన్య గర్భం ఎట్లా పుట్టిండి అసలు ఆత్మతో ఎలా జన్మించగలరు మీరు రుజువులు చేయండి మీరు వాక్యం చెప్పడం కాదు ముందు రుజువులు చేసి అప్పుడు మీ సువార్త పని చేయండి అని ఎదిరించి ఆటంక పరుస్తున్నటువంటి గుంపు అనమాట వీళ్ళు క్రీస్తు విరోధికి వెంబడించేవారు వీళ్ళు వీళ్ళని గురించి మనము ఆలోచిస్తున్నాం కాబట్టి వీళ్ళ గురించి మనము ప్రార్థన చేస్తాం దేవుళ్ళని ఈ రెండు స్వరూపాలు సత్యము ఆయన ఆత్మీయ రీతిగా దైవ దైవ మానవుడిగా ఉన్నాడు కాబట్టి అనే వ్యక్తిత్వము దేవుడు వెళ్ళడి చేసిన గొప్ప రహస్యం అది కదా ఈ గొప్ప రహస్యంని ఎవరు వింటారు ఎవరు నమ్ముతారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆ కలిగిన వారు అది లేని వాడికి మనం వంద సార్లు వాక్యం చెప్పిన వాడిలోకి వెళ్ళదది కారణం ఏంటంట క్రీస్తు విరోధి ఆత్మ వాడిలో పనిచేస్తున్నది కాబే మనము సేవ చేస్తున్నప్పుడు వాక్యం అందిస్తున్నప్పుడు సువార్థ సేవలో ఎదురైతున్న ఆటంకాలలో ఆ విరోధి యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంది అనిది గమనించాలి అప్పుడే మనకు ఆ బలమైన ప్రార్థన అనేది తెలుస్తుంది చేసుకోవటానికి మనము ప్రభు యొక్క ఆత్మని మనము ఆయన సన్నిధిలో ఆత్మను పొంది ఆ ప్రార్థన చేయగలము ఎందుకంట క్రీస్తుకు విరోధంగా లేచిన వారు తన స్వకీయులే మనం యేసు ప్రభు సేవలో మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు మనం అక్కడ ఏం గమనించినమంటే వాక్యంలో మత్య సువార్త నుంచి యోహాను సువార్త వరకు గమనించింది ఏంటి ప్రభువుని వెంబడించిన వారే అనని ప్రశ్నించిన వారు ఆయనని వెంబడించిన వారిలో మిగిలిని లాస్ట్కు ఒక అరవై మంది కదా వేల మంది వెంబడించు వేల మంది విన్నారు ఆ మేడగదిలో ఉన్నటువంటి తన యొక్క భాగము స్వకీయులు కాబట్టి మామూలుగా అయితే యేసు ప్రభువుని అంగీకరించకపోయినటువంటి ఈ క్రీస్తు విరోధులు అక్కడ ఏం జరిగిందంట వారిలో ఈ క్రీస్తు ఆత్మ లేదు కాబట్టే క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది కాబట్టే వారు శిల్వకు అప్పగించడానికి సిద్ధపడింది క్రీస్తుకు విరోధంగా పనిచేస్తుంది కాబట్టి సాతాను ఈ విధంగా తనకు జనాంగమును సంపాదించుకొని వారి ద్వారా ఇది గొప్ప కార్యం చేయటానికి అది సిద్ధపడింది అది సిద్ధ వారి హృదయాలని కలవరంతో నింపిందట కాబట్టి వారు సిల్వ వేయుడి వేయడి అని కేకలు వేసివి ఎందుకంటే అంతవరకు ఆయన మహత్కారం చూసిన వారు కదా దేవుని యొక్క స్వస్థతలన్నీ కళ్ళార చూసిన వారు ఆయన జనాంగానికి ఆహారాన్ని పంచి ఉంటే ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చుతుంటే సాక్షులుగా ఉన్నవారే వీళ్ళంతా కానీ అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రభువుని శిలువ వేయుడి అని అరవటానికి గొంతెత్తి నలుగురితో పాటు వాళ్ళ గొంతు పలికించడానికి సాతాను ప్రేరేపడిన ఎందుకంటే వారు క్రీస్తు విరోధికి బానిసలు కాబట్టి వారు ఈ విధంగా లేచి దేవుడి పైన తప్పుడు అభియోగాలు చేస్తున్నప్పుడు వారికి ఏ దుఃఖం లేదు ఎందుకంటే వారు దైవాసక్తి లేని ప్రజలనమాట వేషధారణ కొరకే కన్నీటిని కారుస్తూ అయ్యో ప్రభువా అయ్యో ప్రభువా అని గుండెలు బాదుకుంటున్నారు రొమ్ములు గుద్దుకుంటున్నారు నేను సిల్వ వేస్తున్నారు ఏడుస్తున్నారు కానీ అది నిజంగా రక్షణార్థమైన మారు మనసు కాదు కన్నీరు అందరితో పాటు కన్నీరు పెట్టాలి కాబట్టి ఆ విధంగా నటిస్తున్నారు అనమాట వీరు నిజమైన రక్షణ మారు మనసును రక్షణార్థమైన దుఃఖంను కలుగ చేస్తుంది ఆ దుఃఖం లేదు వారికి నటిస్తున్నటువంటి కన్నీటితో వారు మొరపెట్టుకున్నటువంటి ఆ స్క్రియను చూస్తున్నప్పుడు సాతాను విరోధి కదా దేవుడికి విరోధి ఎంత భయంకరంగా ఎంత బలంగా మనుషుల్లో పనిచేస్తుంది అంటే సమాధానము ఉన్న స్థలంలో సమాధానం లేకుండా చేసే పని దాని అప్పుడు మనం గ్రహించాలంట ఇది క్రీస్తు విరోధి చేస్తున్న పని అనేది ఆ గ్రహింపు మనకు రావాలా ఎందుకంటే మనకు తెలుసు దానికి సమయం మించిపోతున్నది సమయము ఇంకా లేదు ఇంకా తన వరకు ఎంతమందిని తిప్పుకోవాలో అంత అది వేగిర పడుతున్నది అది విశ్వ ప్రయత్నం చేస్తున్నది జనాలని నర నరకం అనేక ఆత్మలను అది కాబట్టి మనము దాని క్రియలకి అడ్డుపడటానికే ప్రార్థన చేస్తున్నాం ఎందుకంట ఈ ఆత్మ సంఘములో సేవకుల విశ్వాసుల మధ్య పనిచేస్తోంది ఈరోజు మంచి భక్తి కలిగిన సేవకులను కూడా దేవుని పాద సన్నిధిలో మొరుపెట్టుకుంటున్న సేవకులను కూడా అది వదలటం లేదు క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వ్యక్తులు దైవ చిత్తానికి వ్యక్తిరేకంగా మాట్లాడతారు దేవుడికి అగెయిన్స్ట్ గా మాట్లాడే ప్రతి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మాని మనము గ్రహించాలంట దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఆత్మని వాక్య జ్ఞానం ఉంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇది దేవుడికి అనుకూలమైనదా వ్యతిరేకమైనదా అనేది ఈ డిఫరెన్స్ తెలియకపోతే మనము కూడా మాయలో పడిపోయే అవకాశాలు ఉన్నాయంట దాని వలలో పడిపోవటానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి వాక్య జ్ఞానం లేకుండా దాని క్రియలని మనం కనిపెట్టలేము ఎందుకంట అది సంఘములలో ఈరోజు పనిచేస్తుంది విపరీతంగా పనిచేస్తుంది సంఘములలో ఎందుకు ఇంత గలిబిలిని సృష్టిస్తుంది గ్రూపులు ఎందుకు తయారవుతున్నాయంటే అది క్రీస్తు విరోధ చేస్తున్న పని అని వెంటనే గ్రహించాల ఆ ప్రధాన యాజకుడు ఆ సంఘంలో పనిచేసే ఆ పాస్టళ్ళు ఆ సేవకులకు ఈ జ్ఞానం ఉంటే పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే వారు దాన్ని కనిపెడతారు కనిపెట్టలేని సంఘాలు మృతము చచ్చిన వారితో నిండిన సంఘాలు అవి కాబట్టి మనము ఎంత చెప్తున్నా కూడా వారికి నవ్వులాటగా ఉంటుందన్నమాట చేస్తారు మీరన్నీ విత్తండవాదన చేస్తారేంటి అని మనల్ని ప్రశ్నించే ఒక తరం తయారైందంట దేవుడి కార్యాలని ఆలోచించాలి అంటే నీ దగ్గర వాక్య జ్ఞానం ఉండాలి ఈరోజు మనం చేస్తున్న ఆచారాలు సంఘంలో చేస్తున్న ప్రతి ఆచారం కూడా అది కేవలం ఆచారమే అని మనం చెప్తున్నప్పుడు వినలేని మూర్ఖ ఉంది కదా వికండ వాదన చేసే ఒక గుంపు ఉంది ఎందుకంట వీరు దేవుడి కార్యాలని నిజంగా వాక్యంలో చూడలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మనో నేత్రంలో వెలిగింపబడలేదు పరుశుదాత్మ పొందుకున్నాం అనుకుంటున్నారు కానీ అది నిజంగా పరుశుదాత్మ కార్యం కాదు అనేది వారి ప్రవర్తనను బట్టి మనం తెలుసుకోగలం ఎందుకంట ఈ ఆత్మలో సంఘం అంతటి పనిచేస్తుంది కాబట్టి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు క్రీస్తు విరోధి ఆత్మ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్న ఆత్మ ఇది ఎందుకంట ఇది ధర్మశాస్త్రంను కూడా వ్యతిరేకిస్తుంది ధర్మశాస్త్రంలోని అనుకూలమైన వాటిని మాత్రమే తీసుకుంటది కఠినతరమైన కొంచెం ఆ ఏమంటుంది కాంప్లికేటెడ్ కమాండ్స్ ఉంటాయి కొన్ని మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి దేవుడి ఆజ్ఞలు వీటిని మనకు కాదు అనుకొని అది పక్కవారి కోసం ఇది నా కోసం కాదు అనుకొని దాన్ని పక్కకు పడేస్తుంటది అంటే తనకు అనుకూలమైనవి తను ఆలోచించుకున్నవే కరెక్ట్ ఇవి మాత్రమే జరగాలి అని వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు ఆల్రెడీ కాబట్టి దాని ప్రకారం నడుస్తున్నారు కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారు ఏంటది మేము ఆత్మను పొందుకొని ప్రభు కార్యంలే చేస్తున్నాము అని కాబట్టి వాక్య జ్ఞానం కావాలి మనం విశ్లేషించుకోవడానికి ఇంతకు మనం చేస్తుంది ప్రభు కార్యమా కాదా ఇది తెలుసుకోవటమే మన ముఖ్య విధి ఎందుకంట ఈ బ్రహ్మపరచు ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ గమనించాలి మనం క్రీస్తు విరోధి ఆత్మ ఎంత భయంకరంగా పనిచేస్తుంది కాబట్టి అనేకులు దాని వలలో పడిపోతున్నారు అంత వరకు సహించాలి అంటే ఆ విరోధి ఆత్మను మనం గ్రహించాలి అసలా ఎక్కడ పనిచేస్తుంది ఇది ఎవరిలో పనిచేస్తుంది ఏ రూపంగా మన జీవితాల్లోకి ప్రవేశించడానికి ఇది సిద్ధపడుతుంది అనేది గ్రహించినప్పుడు చాలా సమస్యలకి మనకు పరిష్కారం దొరుకుతుంది చాలా సమస్యలకి ఎందుకంట మనకు ఈ పేతురు రెండవ పత్రిక సువార్తలో మనము ఒక్కటి గమనిస్తాం ఏంటది మొదటి నుంచి చివరి దాకా కృప సత్యాలతో నిండి ఉన్న ఆయన జీవితము పరిచర్యలను రెండింటినీ సూచిస్తుంది మొదటి నుంచి చివరి వరకు యేసు ప్రభు చేసినటువంటి సత్యమైన బోధ సత్యమైన జీవన ప్రమాణము అలాగే సత్యమైన కృపతో సత్యంతో నిండి ఉన్నటువంటి ఆయన జీవన వీటిని గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే చివరి దాకా కృప సత్యాలతో నిండి ఉన్న ఆయన జీవితము పరిచర్య ఇది ఆయనని సూచిస్తుంది ఇప్పుడు ఆ సూచన ప్రకారమే మనం చూస్తున్నామా ఈరోజు యాజకులలో సత్యమైన ప్రవర్తన కదా చివరి కృప సత్యాలతో నిండి ఉన్న జీవితము మనకు ఇది కనపరచలేదు జనాలు ఆర్టిఫిషియల్ కదా గొప్ప వాళ్ళ కోసము రిచ్ పీపుల్ కోసం అయితే మా వాక్యాలు ఎంత దూరమైనా వెళ్ళి చెప్తారు కానీ బీదలకు సువార్త ప్రకటించమంటే మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు ఎందుకంటే సత్యాన్ని ప్రకటించడానికి వెనకాడుతున్నారంట కారణం ఏంటి వారిలో కూడా క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తున్నది అట్లాంటప్పుడు ఇంకా ఎవరు దేవుడి కోసం పనిచేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా నిజంగా సువార్త సేవ ఎక్కడ జరుగుతుందండి అని మనము ఇవాళ అడగవలసిన అవసరం వస్తోంది దేవుడి కార్యములు ఎవరు చేస్తున్నారు అంత వేషధారనే అంత నటనే కదా ఈ లోకానికి వారు ఆకర్షించబడిపోయినారు కాబట్టి వారి సేవలో లోపం జరుగుతోంది కాబట్టి మనము గమనించాలి గుర్తించాలి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కృప అంటే అసలు కృప అంటే ఏంటి దేవుని కృప మనకు బైబిల్ మొత్తంలో ఈ న్యూ టెస్ట్మెంట్ కొత్త నూతన నిబంధనలో మనకు ఒక వంద సార్లు కంటి ఎక్కువగా వినిపిస్తుందంట ఈ మాట కృప అనే మాట కదా క్రొత్త ఒడంబడికలో దేవుని కృప దేవుడి అనుగ్రహం అనే పదము వంద సార్లు కనిపిస్తుందంట అది ఎంతగా పనిచేస్తుంది మనలో అంటే ఎవరు ఏంటి ఈ కృప చాలా మంది అడుగుతుంటారు కృప అంటే పేరు పెట్టుకుంటారు కదా చాలా మంది కృపవరము కృపదాసు అని పేర్లు పెట్టుకుంటుంటారు సో కృప అంటే అది ఒక పేరు అనుకుంటున్నారు నిజానికి కృప అంటే ఏంటి కృప అన్న అనుగ్రహం అంటే ఏంటంటే అర్హత లేని పాపులకు దేవుడు పాప విముక్తిని ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నింటిని ఉచితంగా ఇవ్వడమే కృప అంటే అది అర్హత లేకపోయిన వాళ్ళకు కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినదే ఈ కృప ఏంటది ఇచ్చింది ఉచితంగా అంటే జీవన ప్రమాణకు తగ్గట్టుగా పాప విముక్తి ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ కదా పాపం నుంచి విముక్తి స్పిరిచువల్ లైఫ్ ని ఇచ్చింది దేవుడు ఇది ఉచితంగా కాబట్టి దీన్ని మనం కృప అంటున్నాం ఈ కృప ఉన్నంత వరకు ఈ కృప కాలంలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు ఎంత బలంగా శక్తివంతంగా సహాయం చేస్తాడు అంటే క్రీస్తు విరోధి ఆత్మను అడ్డగించటం ఇది సాధ్యము అని యొక్క వాక్యం చెప్తోంది మన చనిపోయేందుకు తన కుమారుని ఇవ్వడం కదా మన కోసం అవసరమైన ఆధ్యాత్మిక జీవితానికి కృపను మనకు ఉచితంగా ఇవ్వడమే మన కోసం చనిపోయినందుకు తన కుమారుని ఇవ్వడం మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడమే కృప దేవుడు కృప ఎంతో తేటదల్లంగా ఏసుక్రీస్తులో వెల్లడైంది ఆయన కృపను మనం వెంబడిస్తున్నాం కాబట్టి పౌలు భక్తుడికి ఏమంటున్నాడు ఆయన నా కృప నీకు చాలు అంటున్నాడు అంటే దేవుడి అనుగ్రహం ఉంది పాప విముక్తి ఉంది బలమైన ఆత్మకార్యం ఉంది అదేవిధంగా అర్హతమైన జీవితం కదా పాపంలో నుంచి విడుదల పొందిన ఏసుక్రీస్తు యొక్క చనిపోవడము మనకిచ్చినాడు కాబట్టి మనం దీనికోసము ఏ క్రయధనము మనం డబ్బులు చెల్లించాల్సిన పని లేదు ఆయన తన సొంత కుమారుని చేసింది కాబట్టి కానీ క్రీస్తు విరోధి వీటన్నిటికీ విరోధంగా మాట్లాడుతుంది పాపానికి విముక్తి లేదు జస్ట్ నీళ్ళలో మునిగితే చాలు ఏ బలి అవసరం లేదు కదా ఏ కొండ గుట్టకో ఎల్లి మొక్కుబడులు చేసుకుంటే చాలు క్రీస్తు విరోధి ధర్మ విరుద్ధమైన ఆలోచనలు తోటి మనుషులని వక్ర మార్గంలోనికి నడిపిస్తుంది ఇది ఈజీ మెథడ్ అనేది వాళ్ళకి చూపిస్తున్నాడు ఎందుకంటే దేవుడి మార్గము ఇరుకు మార్గము అది కఠినమైన మార్గం వాళ్ళకి తెలుసు కాబట్టి క్రీస్తు విరోధిని మనము కనిపెట్టాలంటే ఆ ఆత్మ సంఘములలో పనిచేసిన విధానం మనము కనిపెట్టాలి దేవుడి కార్యాలని మనం కనిపెట్టాలి అంటే ప్రార్థన పూర్వకంగానే జరుగుతుంది కాబట్టి కాబట్టి దైవజనులకు దేవుని సేవకు వ్యతిరేకంగా తలంపులు ఆలోచనలు క్రియలు మన జీవితంలో క్రియ జరిగించకుండా మనము మనము మన విషయంలో జాగ్రత్త పడాలి దేవుడి కార్యాలకి ఆటంకము దేవుడి మాటలకు తలంపులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే అక్కడ ధర్మ విరోధి న్యాయ విరోధి లేదా సాతాను దేవుని క్రీస్తు విరోధి అంటాం ఇది పనిచేస్తోంది మనకి చాలా సార్లు జనాలు చెప్తున్న మాట ఏంటి కోర్టులకు వెళ్ళినము పోలీస్ స్టేషన్లకు వెళ్ళినాము మాకు న్యాయం దొరకటం లేదు న్యాయం జరగటం లేదు ఎందుకంటే వాడు న్యాయ విరోధి న్యాయంకి విరోధి ధర్మానికి విరో లేదు ఈ రోజులో అంటే న్యాయం విరోధి ధర్మ విరోధి వాడు కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎందుకంటే వాడి కుయుక్తులని మనం కనిపెట్టాలి మనము కుయుతుని కనిపెట్టగలిగితేనే మెలకువగా ఉండి ప్రార్థించగలవు లేకుంటే నిద్రాసక్తులమే లీనియంట్ గా ఉంటామంట నిద్ర నిద్రాసక్తులము అంటే వాక్య విషయంలో నిర్లిప్తంగా ఉండటం అట్లానే పడుకోమనిగా పడుకోవద్దని చెప్పట్లేను నేను కదా మంచికి అవసరమైనది ఏంటంట తిండి నిద్ర కానీ ఇది శరీర రీతిగా కానీ ఆత్మరీతిగా అయితే మీరు ఆత్మలో కనిపెట్టు వారి వలె ఉండవలను దాన్ని విశ్లేషించి కనిపెట్టాలంట జాగ్రత్తగా ఉండమన ఈ ఆత్మ ఎప్పుడు ప్రయత్నిస్తోంది అది మొదటి నుంచి మనం గమనిస్తున్నాం హవ్వ దగ్గర నుంచి గమనిస్తున్నాం కదా ఆమె జీవపు పండును తినటానికి ఆమెకు ఇష్టపడి ఉంటే బాగుండేది కానీ మంచి చెడులు తెలివినిచ్చే ఫలంను కోరుకోవటానికి శాతాన్ని ప్రేరేపించింది అంటే దేవుడి కార్యంని వక్రీకరించడం అనేది అక్కడి నుంచే మొదలుపెట్టిందంట కాబట్టి ఆ యొక్క మనము గమనిస్తున్నప్పుడు ఇది ఎంతమంది సేవకులను ఎన్ని సంఘాలలో జోక్యం చేసుకుంటుంది కదా ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఎన్నో చోట్ల ఎంతో మంది అధులు నలిగిన హృదయాలతో నడిపింపును జోక్యం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చలేక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల లేని స్థితిలో కనిపిస్తున్నాయి ఈరోజు సంఘాలలో చర్చలో పాసలు వాక్యాలు చెప్తున్నారు జీవం లేని వాయిస్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుందా ఓకే కాబట్టి ఈ కార్యాలని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒక్కటే ఒకటి జ్ఞాపకంకి రావాలంట ఏంటది యాజకులను సైతం అది మోసపుచ్చుతున్నది కాబట్టి మనం యహోష్వ గ్రంథంలో ఒక మాటని గమనిస్తాం అక్కడ మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలేను అనేది అక్కడ వాక్యం కాకపోతే మందసానికి ఆ యాజకులకు వెనక ఒక రెండు అడుగుల దూరంలో ఉండాలని ఎందుకంటే ఆ పరిశుద్ధని సమీపించడానికి అర్హత లేకుండా ఆ రోజుల్లో కానీ ఈ రోజైతే ఆ మధ్య మధ్య తెర చిరిగిపోయింది ఏసు ప్రభుత్వం మనం ఇప్పుడు ముఖాముక్కిగా చూడటం మాట్లాడటము కుదురుతుంది కానీ ఏ నరుడు దేవుని చూడలేదని చెప్తున్నాడు కాబట్టి ఆయన యొక్క స్వరంను వింటున్నాము ఆయన యొక్క ఆత్మను మనకి ఇచ్చింది కాబట్టి ఆత్మ ద్వారా ఆయనను సమీపిస్తున్నాము దానిని మనం గుర్తుపడుతున్నామంట అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఇంతకు మనం సరియైన త్రోవలో వెళ్తున్నామా సరియైన మార్గంలో వెళ్తున్నామా వక్ర మార్గంలోనికి త్రిప్పటానికి సాత్తు సాయితాను లేదా క్రీస్తు విరోధి ఎంత విచ్చలవిడిగా పనిచేస్తుందో కనిపెట్టలేని స్థితిలో మనం ఉన్నామా కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకు ఏంటది ఈ కార్యములన్నీ చూడాలి అంటే గురించిన జ్ఞానం మనకు అవసరమై ఉన్నది అని చెప్పి ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో గమనిస్తాం యోహాను సువార్త పదిహేడవ వచ్చనంలో గమనిస్తాం ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతంపై చేసిన పాత నిబంధన లేక పాత కోవెనెంట్ అంటాం ఓల్డ్ కావెనెంట్ అంటాం ద ఫస్ట్ కావెనెంట్ అంటాం ఇది దాదాపు పాత నిబంధన అంతటికీ పునాదిగా మిగిలిపోయింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం మొత్తం చదవడానికి వీలు కాదు అది అర్థం చేసుకోవడానికి వీలు లేదు లేదా మాకు జ్ఞానం లేదు మనం నూతన నిబంధన ఉడంబడికనైనా ధ్యానం చేయాల్సి ఉంటుంది ఎందుకంట అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే దేవుని కృప సత్యము అప్పట్లో వెల్లడి కాలేదు కానీ ఈ రోజు అది వెళ్ళడైంది మోసే టైంలో ధర్మశాస్త్రంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క సత్యము వాళ్ళకు బయల్పరచబడలేదు కాబట్టే క్రీస్తు విరోధి వాళ్ళలో ఎంత పని చేసినా వారు దానికి లొంగిపోయినారు కానీ ఈరోజు ఆయన సత్యము ఆయన ధర్మము ఆయన యొక్క కృప వెల్లడి కాబట్టి ఆయన రూపు దివ్య కుమారుడని కదా దివ్య కుమారుడని మనం గ్రహించగలుగుతున్నాం మనకు ఆధ్యాత్మిక వెలుగు ఉంది ప్రకాశమానంగా కనిపించే దేవుడు మహిమలో నివసించువాడు అని ప్రభా మనము గమనిస్తున్నాం క్రీస్తు శుభవార్తని ఈరోజు మనం తేటి అర్థం చేసుకుంటున్నాం అయినా కూడా నూతన నిబంధన ఇంత స్పష్టంగా తేలికైన భాషలో అర్థమయ్యే భాషలో రాసినా కూడా ఇంకా అర్థం కాలేని వారు ఉన్నారు కదా చదివి కూడా మామకార్థం అనమాట మొక్కుబడిగా చదువుతున్నారంట వాళ్ళు అసలు ఆ సత్యం అర్ధమే అర్థమే చేసుకోవటం లేదు అనేది ఈరోజు కంప్లైంట్ అనమాట పరశుదాత్మ దేవుడు ఈ విషయమై మనల్ని గుర్తు చేస్తున్నాడు కృపని ఆయన సత్యంని మనం జ్ఞాపకం చేసుకుంటేనే క్రీస్తు విరోధి యొక్క పనులని మనము గద్దించగలము అపవాదిని ఎదిరించుడి అప్పుడు మీ వద్ద నుండి పారిపోవును అనం ఎట్లా ఎదిరిస్తాము అసలు అపవాదో కాదో కూడా తెలియలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా మనము ఎదిరిస్తాము ప్రార్థన ద్వారా ఇవన్నీ జరుగుతాయి అని అన్నాడు కాబట్టి మన ఆత్మీయ స్థితి లోతులోనికి నడవబడాలి ఆత్మీయ స్థితి లోతులోకి నడవబడితే ఖచ్చితంగా మనం దాన్ని గుర్తించగలము అంట గుర్తించగలము ప్రార్థిస్తున్నాము చర్చికి వెళ్తున్నాము బైబిల్ చదువుతున్నాము కనుక బాగున్నామా అని అనుకుంటే మనల్ని మనము విమర్శించుకోనంత వరకు మనల్ని మనం విమర్శించుకోవాలంట కదా విమర్శించుకోవాలి సెల్ఫ్ క్రిటిసిజం అంట ఎందుకంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ జరగాలి మనం సరిగ్గున్నామా లేదా మనము సరిగ్గా వాక్య లోతులో ఉన్నామా లేదా మనం సరైన బోధ చేస్తున్నామా లేదా ఈ ఇవాల్యుయేషను కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి కాబట్టి శ్రమలు బాధలు ఏదైనా వస్తే మనము భ్రమలో ఉండకూడదు ఎందుకంటే ఇది సాతాను ద్వారా వచ్చినాయి కాబట్టి దేవుడు మనకు ముందే ఇచ్చిన హింట్ ఏంటి మీకు శ్రమలు కలుగును కాబట్టి వాటిని ఎదిరించడానికి ప్రార్థన సిద్ధపడటమే మనం చేయవలసిన పని అని దేవుడి ఇక్కడ వాక్యంలో గుర్తు చేస్తున్నాడు సత్య స్వరూప ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకుంటకు కావాల్సిన వివేచన వివేకము మనకు కలుగటకై ప్రార్థించాలి వివేచన వివేకము కలుగటకై ప్రార్థించమంటున్నాడు మనం తీసుకునవలసిన జాగ్రత్తలు అనేకములు ఉన్నాయి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు ఏసు ప్రభు టైంలో నుంచే చూస్తున్నాం మనం ఈ అబద్ధ ప్రవక్తలని అబద్ధ బోధలని కదా ఏసు ప్రభు నువ్వు దేవుడువా అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు ఆయన నేను దేవుడిని అని చెప్పలే నువ్వు అన్నట్టే నేను దేవుడిని అన్నాడు అంటే అబద్ధ ప్రవక్తలు స్పష్టమైన మాట చెప్పలేకపోతున్నాడు అని చెప్పి నిందించిను అన్ను అవమానించు ఆయన హేళన చేసిండ్రు శ్రమలో పాలు అంటే అది దేవుడు ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎందుకంటే అది చేదైన పాత్ర ప్రపంచంలోని పాప అంత తన మీద మోసుకోవడానికి సిద్ధపడుతున్న సమయం అది గెచ్చమని తోటలో ఈ పాత్ర వీలైతే నా నుండి తీసివేయి తండ్రి అని కూడా అడిగేండి ఆయన ఎందుకంటే అంత చేదైనదంట పాపం అనేది ఆ పాపాన్ని ఇప్పుడు ఆయన మోయాలి ఆ శిల్వ దానికి మరణంని విధించాలి ఆ కారానికి సిద్ధపడే వచ్చింది కాబట్టి అది తీసుకోవటానికి కూడా ఇంకా వెనకాడుతున్నాడు అంత ఘోరమైనది పాపపు జీవితము కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ కార్యం చేయడానికి నేను వచ్చిన కానీ సాతాన్ ఏమంటున్నాడు వట్టిదే ఆయన చనిపోలేదు ఆయన కొన ఊపిరితో ఉండంగానే ఆయన పార్తి పెట్టిండ్రు అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ గ్రీకు రోమన్ సోల్జర్స్ కు చెప్పి పెట్టిండ్రంట డబ్బులిచ్చి అంటే క్రీస్తు విరోధి దేవుడి వాక్యాన్ని వక్రీకరించడానికి ఎంత దూరం కన్నా తెగిస్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కార్యాలని విశ్లేషిస్తున్నప్పుడు దేవుడి కార్యములు స్థిరమైనవి మానవులమైన మనకు వాక్యం అనుసరించి నడుచుకుంట ద్వారా దేవుడి కార్యాలు కలిపి చెడిపేడి వారి గుంపులో మనము ఉండము దేవుడి వాక్యం వక్రీకరించే వారి గుంపులో మనం ఎందుకు ఉంటాము కదా మనకు వాక్యం తెలిసినప్పుడు దూరంగా ఉంటాము సాతాను విరోధి ఎంత పనిచేస్తున్న దాని కుయుత్తులలో దాని వృత్తులలో మనం పడకుండా మనల్ని కాపాడవాడే పరశుద్ధార్మ దేవుడు అని నిజంగా ఆశ్రయిస్తున్నప్పుడు ఈ కుయ్యుత్తులను మనం ఎరుగుతామంట దానికి అది కుటుంబంలో శోధన తీసుకొస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా సాతాను శోధన ఈ శోధనను జయించాలి ఇది తప్పించబడాలి ఎందుకంట దేవుడి ప్రణాళికలో నువ్వు ఆ కార్యం తప్పించబడుతుంది దేవుడి కార్యాలని నువ్వు వినాలి దేవుడి వాక్యం నువ్వు ఈ లోకాచారాలని నువ్వు విడిచిపెడతావు కదా ఈ లోకాచారాలని నువ్వు విడిచిపెడతావు ఎందుకు అంటే లోకాచారాలన్నీ కూడా సాతాను నుంచి వచ్చినవి దేవుడు ఏ ఆచారముని విధించలేదు మనకు ఇచ్చిన పద ఆజ్ఞలను కూడా కుదించిండు కదా కుదించిండు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము నీ దేవుడైన ఏ పూర్ణ ఆత్మతో మనసుతో నీ పూర్ణ శక్తితో బలముతో సేవించు రెండే రెండే ఆజ్ఞల కింద పది ఆజ్ఞలు కూడా భారం అయిపోయినాయి కదా పద ఆజ్ఞలు కూడా చాలా భారం అయిపోయినాయంట పాత నిబంధనలు అందుకే ఎవరు దాని వెంట పోలేకపోయినారు ఈవెన్ పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా కొన్ని విషయాలు పడిపోయినారంట కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంత పెద్ద భారం ఇంకా మీద పెట్ట నూతన ఇబ్బందులు నా కాడి సులువైనది అంటున్నాడు నా కాడి సులువైనది కాబట్టి ఆ పది ఆజ్ఞలను కుదించిన దేవుడు నీ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమించు మనస్ఫూర్తిగా సేవించు నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో ఆయనని ప్రేమించు అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని నేను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావు నిన్ను నిన్ను అర్థంలో చూసుకున్నప్పుడు నేను చాలా బాగుంటాను నేను చాలా మంచివాడిని నేను చాలా గొప్పవాడిని నేను చాలా ప్రేమ గలవాడిని నేను ఆదుకుంటాను ఎవరిని విమర్శించను కదా నిన్ను నువ్వు ఎంతగా పూజించి వివేచిస్తావో అలాగే నిన్ను వలె పొరుగువాడిని నీ పొరుగు కూడా నువ్వు అంతగానే ప్రేమించమంటున్నాడు దేవుడు ఎందుకంటే పొరుగు సాతాను పనిచేస్తుంది కాబట్టి వాడిలో నుండి ఆ సాతాన్ని గుర్తించి ఎవరిని నువ్వు దగ్గర తీయాలనో ఎవరి కోసం నువ్వు ప్రార్థించాలో నీకు దేవుడు తెలియజేస్తాడు అందరినీ గుడ్డిగా నమ్మమ్మని చెప్పట్లేదు దేవుడు ఎందుకంటే తోడేలు చర్మంని కప్పుకున్న గొర్రెల మన మధ్య సంచరిస్తున్నారు మేకల గుర్తించండి వాళ్ళని మనం గనిపెట్టాలంట నిజంగా వీరు దైవ సన్నిధిలో ఎదిగిన వారేనా అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే సత్యస్వరూపి భ్రమపరచు ఆత్మని తెలుసుకోవటానికి మనకు వివేచన వివేకమైన వరమునిచ్చిండ్రు కాబట్టే వాక్యం ధ్యానించటతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా మనకు నేర్పిస్తున్నారు దేవుడు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఆల్రెడీ వెళ్ళిపోయిండ్రు వారు లోకం సంచారం చేస్తున్నారు సాతాను విరోధికి ఫాలోవర్స్ గా దానికి విధేయులుగా పనిచేస్తూ లోకాన్ని చుట్టూ పెడుతున్నారు ఆల్రెడీ ఎందుకంటే ప్రభు యొక్క కాలం సమీపమైంది అని రాకడకు చాలానా సూచనలు నెరవేరిపోయినాయి తలుపు వద్దనే ఉన్నాడు కాబట్టి ఈ కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ధర్మ విరోధి న్యాయ విరోధి పనిచేస్తున్న దాని కుతంత్రాన్ని మనము కనిపెట్టాలి కృపగల కార్యములను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ మనం వాడుకోమంటున్నాడు ఆధిక్యతను మనం వాడుకోవాలంట ఎందుకంటే యథార్థవంతులను బలపరచేటకై దేవుని కనుదృష్టి లోకం అంతటా సంచారం చేయించినది ఆ దేవాది దేవుని కనుదృష్టిలో మనము ఉండటానికే సిద్ధపడాలి ఈ లోక విరోధి పనిచేస్తున్నారు కదా ఈ లోక విరోధిని మనం కనిపెట్టాలా ఈ లోక విరోధి యొక్క కుయుక్తిని కనిపెట్టాలా దాని కార్యములని మనము విభేదించాలా ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని మనం ప్రకటించాలా ఈ లోక రీతి ఆచారాలతో మనం చచ్చుబడిపోకూడదు ఈ ఆచారాలు మనం చేయకపోయినా మనల్ని ఎవడు ప్రశ్నించాడు కదా ఈ లోకరీతిగా మనం దానిని జయించలా సాతాని కార్యములన్నింటినీ మనము చెడగొట్టాలా పడగొట్టాలా దాన్ని జయించాలి దాన్ని సమూల నాశనం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధమే ప్రార్థన మనకిచ్చిన గొప్ప ఆయుధమే ప్రార్థన ఆత్మవన ప్రతి సమయం నందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండుడి అని ఎఫ్ఎస్సి పత్రికల పౌలు భక్తులు చెప్తున్నాడు ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆత్మ వలన ప్రతి ప్రార్థన కానీ మనకి ఇంకొక పక్కన ఒక లూపులమాట ఒక చిన్న డిఫెక్ట్ ఏంటంట మనం లోకం మత్తులో పడి ప్రార్థనాహీనులమయ్యాము ఈ లోకము ఆకర్షణ ఎంత భయంకరంగా ఉందంటే ప్రార్థన లేమి అంటాం అంటే ప్రార్థించటానికి కూడా సమయం సరిపోవట్లేదు ఒక సెకండ్ రెండు సెకండ్లు ఐదు నిమిషాలు ప్రార్థన చేయగానే అమ్మయ్యా చేసేసినాం ప్రార్థన అయితే చేసేసినామా అని ఒక ఆత్మ సంతృప్తి పొందుతున్నాం నిజంగా నువ్వు ప్రార్థన చేసినవా కదా నిజంగా నువ్వు ప్రార్థన చేసినవా అనేది మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది కంప్లీట్ గా ప్రార్థనలో ఉన్నామా మనము ప్రార్థన చేయగలిగినామా అంటే అప్పుడు మనకు ప్రశ్నలు ఏంటంట నేను నిజంగా విశ్వాసంలో ఉన్నానా ఎందుకంటే ఒక విశ్వాసి దేవుని సన్నిహితంలో సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తుంటే సమయం తెలియదంట మొక్కుబడి ప్రార్థన చేస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే దినములు చెడ్డవి దినములు చాలా భయంకరంగా ఉన్నాయి ఏ రూపంలో సాతాను క్రీస్తు విరోధి మనలో మన కుటుంబంలోనికి అది జ్వరబడుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి ప్రార్థన విషయంలో మనం దాన్ని ఓడించాలి అంటే కథాన్ శక్తిని బలమైన ప్రార్థన కావాలి బలమైన ప్రార్థన ఎందుకంట వాడి రాజ్యంలో పరలోకంలో నుండి పడద్రోయబడి దయ్యాలుగా మారి దూరిస్తూ కంటే కూడా నేను ఒక మెట్టు ఉన్నాను కాబట్టి దేవుడి కుడి పార్శ్వమున నేనే అని ప్రకటించుకున్న రోజు అది త్రోయబడింది అహంకారము ఉన్నప్పుడు త్రోయబడతాం దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు సింహాసనం ఇస్తానన్నాడు అది అహంకార పూరితంగా మాట్లాడింది తన తన వైపునకు వన్ థర్డ్ కదా వన్ థర్డ్ అంటే థర్టీ దూతలను తన వైపు లాక్కుందంట కాబట్టి అది త్రోయబడింది కాబట్టి వాడు అనునిత్యం దేవుని పిల్లలను ఓడించడానికే ప్రయత్నం చేస్తున్నాడు వాడి పేరే అపోల్లోయోను ఆ పేరే అప్పలోయోను అని ఇది ప్రకటన గ్రంథంలో చూస్తాం తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో వాని పేరు అపోల్లోయోను అంటే నాశనము చేయివాడు లూసిఫర్ అనే ఒక పదము పదలోకంలో కింద పడద్రోయబడిన తప్పుల్లో యోను అనే పేరుతోటి పిలువబడుతున్న నాశనము చేయువాడు ఈ సాతాను దయాలు అనబడి దీని సేనకు నాయకత్వం వహిస్తున్నాడు వాడు కాబట్టి అవన్నీ కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి మానవుల్లో ప్రవేశిస్తున్నాయి కుటుంబాలలో గల్బిలి సృష్టిస్తున్నాయి రోగాలు తీసుకొస్తున్నాయి కదా సమాధానము లేని కుటుంబంగా మారుస్తున్నాయి సమాధానం లేకపోవటము నీకు న్యాయం జరుగుతలేదు నీకు ధర్మం జరుగుతలేదు కారణము వీడి కుయ్యితులు వీడి పనులే ఇక శాతానికి ప్రకృతి శక్తుల కూడా కొద్దిగా అధికారం ఇచ్చింది కాబట్టి అది తన క్రియల ద్వారా సూచక క్రియల ద్వారా మనస్సులను గల్బిల్లి చేస్తుందంట మనస్సును కూడా మార్చగలిగే శక్తి దానికి వస్తుందంట కాకపోతే అక్కడ మనకు యోగు భక్తుడిని గుర్తు చేసుకోవాలి ఎందుకంట శరీరమును కుళ్ళుతో కంపుతో గడ్డలతో పురుగులతో ఆయన భయంకరమైన స్థితిలోకి చేరుకున్నా కూడా దేవుడిని ఒక మాట దూషించలేదు మనం ఈరోజు ఒక కాలు విరిగితే ఒక చెయ్యి విరిగితే ఒక ఉద్యోగం పోతే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఒక పెళ్లి కాలేదంటే ఒక ఇల్లు కట్టలేదంటే దేవుని దూషిస్తాం ఏం దేవుడివి నాకేం కదా కానీ యోగ భక్తుడు సమస్తం కోల్పోయిన వాడు ఇచ్చేను దేవుడు తీసుకోనేను ఆయనకే ఆయన నామంకే స్థుతి కలుగును గాక అన్నాడు కాబట్టి ఆ విధమైన ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనము అర్థం చేసుకోవాలా దేవుడి కార్యాలని విభేదిస్తే అది నీలో ధర్మ విరుద్ధమైన కార్యము జరిగిస్తుందని అర్థం ఆయన కార్యాలను ఒప్పుకోవాల సృష్టి కార్యంని మనము అంగీకరించాలా ఎందుకంట ఈ లోకంలో ప్రతిదీ మృంగుదుమా మనము ఒకటవ పేతురు ఫస్ట్ పీటర్స్ ఫైవ్ అండ్ ఫైవ్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ మొదటి పేతురు ఐదవ అధ్యామిదం అది ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నాడు కాబట్టి కనిపెట్టాలా ఎవరిని మింగకంత ఈజీగా అది మింగడానికి నువ్వు నిన్ను నువ్వు అప్పగించుకుంటావా అది వెతుకుతున్నాడు కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంట ఈ లోకంలో ప్రతి పాపంకు వెనక అది డైరెక్టర్ అనమాట నిలబడి మార్గం చూపిస్తోంది అది ప్రతి పాపానికి వెనక ఎవరి హస్తం అంటే ఖచ్చితంగా క్రీస్తు విరోధి వాడి రాజ్యంలో వారి నుండి పడద్రోహిపణ దయాలు ఉన్నాయి ఈ లోకరీతిగా మానవులు కూడా పాపంలో ఉన్నవారు ఉన్నారు ఆయన దాని దగ్గర కాబట్టి పనిచేస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే నాలో నా కుటుంబంలో నా సంఘ జీవితంలో నా ఇరుగు పొరుగు జీవితంలో నా దేశంలో ఏం పనిచేస్తుందంటే ఖచ్చితంగా క్రీస్తు విరోధి కార్యము జరుగుతోంది వాటి కార్యములని మనం గుర్తించాలి అది మనలో ప్రధాన దూత అయిన ఆఖరికి మిఖాయల్ దూత కూడా ఒకప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నాడు వాటి దుష్ట శక్తును అధికారాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే అంత బలంగా పనిచేసిందంట మికాయలు దూత కూడా తిరిగి దేవుని యుద్ధకు వెళ్ళిపోయి దేవుడికి మొరపెట్టుకునేంత స్థితిలోకి అంటే అంత అధికారం కలిగి ఉంది ఈ సాతానం క్రీస్తు విరోధి కాబట్టి ఎదిరించడానికి మేలెక్కువగా ప్రార్థించండి శక్తివంతంగా ప్రార్థించండి దాన్ని జయించడానికి సమూల్ నాశనం చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధంనే మనం ఉపయోగించమంటున్నాడు వీటిని స్వతంత్రించుకోవాలంటాం మనం ట్వంటీ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనంలో జయించి వాడు వీటిని అతనికి దేవుడి ఇందును అతడు నాకు కుమారుడు యుండు అని దేవుడు చెప్తున్నాడు భద్రంగా ఉండేది ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పి మనం భద్రపరచం అట్లా మన హృదయాలని భద్రపరచుకుందాం కదా మనలో విక్తబడిన వాక్యంని భద్రపరచుకుందాం మనలో ఉన్న పరశుధాత్మ దేవుని మనము భద్రపరచుకుందాం ఆయన దగ్గర భద్రంగా ఉన్నదా ఉన్నది ఏంటి పరిశుద్ధాత్మ సన్నిధి ఆ సన్నిధిలో మనం భద్రపరచబడినమా ఆ సన్నిధిలో నుంచి మనం బయట తొలగిపోయినామా ఆ రింగులో నుంచి బయటకు వచ్చిన వెంటనే అది మనం సిద్ధపడుతుంది కాబట్టి పర్లోక వారసత్వం ఉందని మనం నమ్మినప్పుడు సాతానేమంటుంది ఏ వారసత్వం లేదు నేను నా అంతటి వాడనే తోసేస్తే వచ్చేసిన నేను గొప్ప దేవతను అక్కడ దేవదూతని నేను అక్కడ ఎంతో గొప్ప వెలుగుతో నేను అక్కడ లూసిఫర్ అనే ఆర్కేంజియల్ కదా అది పెద్ద దూత ఎరువులు చెరువులు లాంటి ఒక పెద్ద దూతగా ఉండి ప్రభు సన్నిధిలో ఉండి పాటలతో సృతిస్తూ ఉన్నటువంటి ఆ దూత అనమాట అలాంటి దూతను కూడా దేవుడు పాడేసిండు మీరెంత అని చెప్పే స్థితికి మనల్ని తీసుకొస్తుంది మీరెంత మీ విశ్వాసం ఎంత మీ భక్తి ఎంత మీరు ఎంత ఎంతగానమని ఆయనని వివేచించగలరు అని చెప్పి అలాంటి వాడినే పడేసిండు దేవుడని కానీ దేవుడు మనుషులతో ఆయన ఆయన చేసుకునే నిబంధన ఏంటి ఆయన నిబంధన ఏంటి మనుషులతో సహవాసము మనుషుల వలన మహిమపరచబడటము మనుషులతో సహవాసం కోరిన దేవుడు తాతాంతో సహవాసం ఎప్పుడు కోరలేదు దేవదూతలు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ వారి సహవాసం కంటే తన చేతుల్తో తన స్వహస్తాలతో తన స్వరూపంలో చేసుకున్న మనలని కోరుకున్నాడు ఆయన కాబట్టి ఈ సహవాసం కోసము ఈయన ఈయన స్థుతుల ఈ మనుషుల స్థుతుల ఆయన ఆసీనుడై ఉన్నాడు ఈ స్థుతుల పైన ఆసీనుడైనాడు వీళ్ళ ద్వారా మహిమ ఇది మన దేవుడు కోరుకున్నది కాబట్టి మనుషులందరినూ స్వార్థపూర్తంగా మారుతున్న ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రభువా నేకు నిష్టగా నాజీరు చేయబడిన జీవితం నాది నిష్టగా నాజీరు చేయబడిన జీవితము కొత్తగా ఆధ్యాత్మికంగా నేను నీ అందు ఎదుగుతున్నాను కాబట్టి నేను తప్పిపోకుండానట్లు నేను తప్పిపోకుండాట్లు నన్ను నీ సన్నిధిలో నుంచి కొట్టి నీ సన్నిధిలో నేను నిజంగా ఉండాలనుకుంటున్నాను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను నన్ను నేను తగ్గించుకొని నీ యొక్క కార్యములను చేయటకు సిద్ధమైన మనసుతో ఉన్నవాడునని మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాల క్రీస్తు విరోధిని మనము ఖచ్చితంగా కనిపెట్టే స్టేజ్కి రావాలి అంటే ఏసు ప్రభులో ఇంకా లోతుగా ఇంకా సమీపంగా ఆయన యొక్క కార్యములని వివేచించి విశ్లేషించే స్థితిలోకి మనం రావాలి అని అంటున్నాడు ఆయన ఆ స్థితిలోనికి నువ్వు వస్తే ఆ శితులకి వస్తే నీ కార్యం దన్నింటినీ సఫలపరిచివాడు ఆయన ఎందుకంట తిరుగుబాటు చేయు జనముల మధ్య మనం ఉన్నాము తిరుగుబాటు చేయు జనముల మధ్య ఉన్నాము వాళ్ళు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ తమ దోషము చేత హీనత హీన దశ పొందిరి అని కీర్తన కీర్తనకారుడు హండ్రెడ్ సామ్స్ హండ్రెడ్ ఫార్టీ తిరుగుబాటు చేయి జనముల మధ్య మనం ఉన్నాము కాబట్టి మనం ప్రభుకి తిరుగుబాటు చేస్తున్న వారంగా ఉన్నామా గమనించుకోవాలంట ఎందుకంటే మనకు యషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత వాని దొడిని తెలుసుకొను తెలివి లేదు నా జనులు యోచింపరు అంటున్నాడు యషయా మొదటి అధ్యాయము మూడవ వచనంలో తెలివి లేదంట తెలివి లేదు యోచింపరు వారికి మంద మందమును కనిపెట్టే ఆ చూపు దృష్టి లేదంట మనం ఏ విధంగా ఉన్నాం మనము ఆయన సన్నిధిని వెతకటానికి కదా పాపిష్టి జనమా దోషభరమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా అని చెప్పి ఏషియా గ్రంథంలో మొదటి అధ్యాయ నాలుగో వచ్చిన అంటాడు తిడుతున్నాడు ఎవరిని నన్ను కాదులే అనుకుంటున్నాం కదా ఇది ఇస్రాయేల్ సంబంధించినది కదా నాకు సంబంధించినది కాదు కాబట్టి నన్ను కాదంటున్నాం ఒకవేళ మనం ఆ గుంపులో ఉన్నామా చెడుకు చేయి పిల్లలారా దుష్ట సంతానమా అనే ఆ గ్రూప్ మనం ఉన్నామా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట కానీ నా సన్నిధిని కనబడగలనని మీరు వచ్చుతున్నారే నా ఆవరణమును తొక్కుటక్కు మిమ్మల్ని అసలు అని యషయ్య మొదటి అధ్యాయము పన్నెండవచంలో ఇస్రాయేలీలతో అంటున్నాడు ఇప్పుడు అదే మాట మనతో నా సన్నిధి మనం ఖచ్చితంగా సన్నిధిలో నిలబడగలమంట కాబట్టి ఏసు ప్రభు చేసిన కార్యాలను ఆలోచిస్తుంటే అన్య జనుల్లా మనం ఉండకూడదు క్రీస్తు విరోధి అంటే దేవుడిని ఎరుగని వాడు దేవుడిని ఎరుగని వారంతా అన్య క్రైస్తవుల్లో కూడా అన్య ఉన్నారు అన్యుడు అంటే క్రైస్తవులే కాదు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన కాలంలో తన మూడున్నర సంవత్సరాల సేవలో అన్య గురించి మాట్లాడుతున్నప్పుడు అన్యుల మీరు ఉండకూడదు అన్నాడు అప్పటికి ఇంకా క్రిస్టియానిటీ రాలేదు కదా క్రీస్తు ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఎవరు కూడా క్రైస్తవులుగా అనబడలేదు అంత్య ఒకయలో మొదటిసారిగా క్రైస్తవులు అనబడ్డారు ఎప్పుడు పౌలు భక్తుడి సేవ మొదలుపెట్టినప్పుడు అంటే అప్పటి వరకు అందరూ అన్యులే లేదా యర్శల్యంలో ఉన్నటువంటి యూదులు ఐదరు యూదులు లేదా అన్యులు గిందికి వచ్చిండ్రు కాబట్టి అన్యుల వలె మనం ఉండకూడదు అన్య ఆచారాలను మనం పాటించకూడదు కాబట్టే దేవుడి వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మతేసు వార్తలు అంటాడు అన్ని వీటి అన్నిటి విషయమే విచారితురు ఏం తిందమా ఏం తాగుదమా మాకు ఏమి ఇస్తావు ఏం ఏది ఇచ్చినా దేవుడు మనకన్ని అవసరం అని చెప్పి ఆయన ముందే చెప్పిండు కదా మనకన్ని అవసరం ఇవన్నీ మీకు కావాల్సిందవని నాకు తెలియదా ఎందుకంట మన కొరకు సిద్ధపరిచినవి ప్రభువుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి గోచరం కాలేదని మనం మొదటి కొరంతి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తాం మన కొరకు చాలా అమూల్యమైనవి అవి ఇంకా కనబడలే మనకు కానీ ఒకరోజు కనబడే టైం వస్తుంది కదా ఏది కూడా దేవుడు ఆయన తన ప్రణాళికలో తన ప్లాన్స్ చొప్పునే చేస్తాడు మనం ఆయనకి ఆలోచన చెప్పము మన ప్లాన్స్ ప్రకారం ఆయన ఎప్పుడూ కాబట్టి మనము ఎప్పటికీ మేలకువతో ఉండడానికి ప్రయత్నం చేయాల క్రీస్తు విరోధి కార్యాలు మన జీతం జరగకుండా మనము అడ్డు వేయాలంటే బలమైన ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళాలంట ఎందుకంట ఈ ఫిలిపీ పత్రిక నాలుగవ నేను ముగిస్తున్నాను ఫిలిపీ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవసము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రత్యావసరం తీర్చును కాబట్టి శాతానికి లొంగవలసిన పని లేదు దాన్ని బ్రతిమానుకోవాల్సిన పని లేదు దాని యొక్క గిఫ్ట్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే ఎంతో గొప్పవాడు కాబట్టి అన్యుల వల్లే మనం ఉండకుండా అన్యుల వల్ల మనము ఉండకుండా వారికి వేరై మీరు నివసించాలి జీవించాలి సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుంటారు పరిశుద్ధుడా కృపామయుడా తర్వ లోకం అనొక న్యాయాధిపతి అయిన ఏసేయా మాకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి నీకు వందనాలు మాలో కార్యసిద్ధి చేయవాడవు గొప్ప దేవుడవు మాలో ఉన్నవాడవు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీకు కార్యములు అంత ప్రభ మేము ఎరుగుటకు ప్రభా మాకు ఇంకా జ్ఞానం కావాలని ఆయన ప్రభావం ఇంకా లోతులో మేము నివసించాల ప్రభా నీకు వాక్యపు లోతులోనికి మేము వెళ్ళటానికి మమ్మల్ని సిద్ధపరచండి నీకు గొప్ప కార్యము మేము కళ్ళారు చూడటానికి మాకు నేర్పించండి ప్రభా క్రీస్తు విరోధి కార్యములు మేము విశ్లేషించాల సైతాన్ని చిదగొట్టాలంటే ప్రార్థన ప్రభావతని మాకు నేర్పించండి ఆ బలమైన ప్రార్థనలు మేము చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి మా జీవితాల్లో ప్రభా మీ కార్యములు జరిగించాల సిద్ధించవాల ప్రభాన్ని మమ్మల్ని అందరినీ నింపండి నడిపించమని శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ యూ అక్కడ కృప సమాధానము పరిశుద్ధి సకల పరిశుద్ధులకు మనకు కూడిన మనకు సదాకాలం చూడాలి నడిచించిన దాకా